ప్రార్థిస్తాం పరిశుద్ధిలో ఒక దేవీ వర్ణాలైనా ప్రభా ఈ యొక్క సాయంత్రం అన్న ప్రభా మీ ప్రార్థించినాం ప్రతి ప్రార్థన మీ సన్నిధి చేరని విశ్వసిస్తున్నాం ప్రతి అంశం తన ప్రార్థన అంశానికి మీరు విజయం ఇస్తారని మేము అటువంటి విశ్వాసంతో మేము ప్రార్థించినాం ఇప్పుడు ప్రభా యొక్క స్వరాన్ని మీరు అనుకుంటున్నాం కంటే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క మాట్లాడి మాకు ఆదరణ దండి మాకు సమాధానం అనుగ్రహించండి ఈ లోకంలో ఎక్కడ లేదు కానీ మీలో మీరు మాకు సమాధానం ఉంది అటు అటువంటి సమాధానకరమైన వాక్యంతో మా మాట్లాడి ఓ ప్రభావ మీరే మహిమ పద్ధతి పొందామని ప్రార్థిస్తున్నాం ప్రభావ ముఖ్యంగా ప్రభావ ఇదే సమాప్తి వారి భాగంగా మేము వచ్చినాం అలజడి ఎక్కడ చూసినా అల్లకల్లో ముందునైనా లోకమంతా కాబట్టినైనా మేము దేని విషయంలో భయపడకుండా చింతించకుండా ధైర్యంగా మీ అంత స్థిరంగా అటువంటి విశ్వాసం అతని గురించి నడిపించమని ప్రత్యక్ష మీ కొస్ పెట్టుకోమని వేస్తూ క్రీస్తునా ప్రార్థిస్తాం కొంతకాలం తిందట పర్లోక రాజ్యంలో అనేకమైన ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతాయి అని మనం ధ్యానిస్తా ఉన్నాం రాజ్యంలో అందరు పోతారు రక్షింపబడ్డ వాళ్ళందరూ పలు రాజ్యంలో పోతారు కానీ పర్లోక రాజ్యంలో పరిస్థితులు ఏ రీతికి ఉంటాయి మీ స్థితి ఏ రీతికి ఉంటుంది సాధారణంగా ప్రకం దాన్ని మనకు చూపించిన దేవుడు కొందరు ఆయన వెలుగులోనికి ప్రవేశిస్తారు కొందరు ఆయన వెలుగు నీడని నివసిస్తారు అది ప్రకటన పర్లోకరాజ్ జివరి అంటే అందరు చివరికి అక్కడ చేరినాక జరిగే అనుభవం కొందరేమో ప్రభు సన్నిధిలో సన్నిధికి దగ్గరగా ఉంటూ ఆయన సన్నిధిలోనికి వెళ్ళిపోయి ఆయన వెలుగులోనికి పోయి వస్తా ఉంటారు కొందరేమో ఆ వెలుగు నీడని నివసిస్తా ఉంటారు గొప్ప జనము ఆయన వెలుగు నీడని నివసిస్తుంటే భూరాజులు కొందరు ఆయన సదులో నివసిస్తా ఉంటారు అంటే ఆయన ఆయనకి సమీపంగా ఉంటారు ఇవన్నీ ఆశ్చర్యకరంగా ఉంటాయి కాని ప్రకటన మన మత ఇసు ప్రభు ఈ విషయాన్ని ముందుగానే చెప్పిండు ఏమని చెప్పిండంటే పర్ణగ రాజ్యంలో ఎవడు గొప్ప స్థితిలో ఉంటాడు ఎవడు గొప్ప స్థితిలో ఉండడో ఆయన ముందుగానే చెప్పిండు చూడండి ఇప్పుడు మనము ఇంతకాలము దేవుని గురించి దేవుని సేవలో ఉండి దేవుని జ్ఞానంలో ఎదిగి పర్వరాజంలో పర్ఫెక్ట్ స్థలం పొందుకోకపోతే అర్థం ఉందా ఎంతో కష్టపడుతున్నాం మనం ఈ లోకంలో ఎంతో ప్రయాసపడుతున్నాం ఎంతో శ్రమ ఇవన్నీ అయితే వదిలేస్తాం ఒక రోజు ఈరోజు ఈ శరీరంలో ఉన్నంతకాలము సంబంధాలు ఇంపార్టెంట్ వాటన్నిటినీ మనం భరించాల అన్నింటినీ మేనేజ్ చేసుకోవాలా సంబంధాలు ఇంపార్టెంట్ కుటుంబిక సంబంధాలే గానీ పరస్పర సంబంధాలే గాని బంధువులతో సంబంధాలే గాని ఇరుగు పొరుగు వాళ్ళతో సంబంధాలే కాని అన్ని ముఖ్యమైనవి కానీ ఒకసారి శరణం విడిచిపోయినాక అవన్నీ ఉండవు కదా సంబంధాన్ని అందుకే పెళ్లి మన పునరుదరం తర్వాత పెళ్లికి ఎవడరు పెళ్లిలో చేసుకుని అంటాడు కాబట్టి ఆత్మస్వరూపంలాగా ఉంటాం దేవదూతంలాగా ఉంటాం మనం కాబట్టి మనకి ఈ చరణాలు ఉండవు అక్కడ అందుకని అందరం కానీ ఎవరు అక్కడ అధికమైన ఆధిక్యత పొందుకుంటారు మనం చూస్తా ఉంటాం కదా పన్నెండు మంది గోత్రికలు పన్నెండు మంది పెద్దలు సింహాసల మీద కూర్చు చూస్తాం దర్శనాల మీద చూస్తే రెండు కదా ప్రారం చూస్తాం చాలా ప్రాంగంద చూస్తాం అనేక మంది గొప్ప గొప్ప సేవకులు అక్కడ కూర్చినట్టు మనం దర్శనంలో చూస్తూ ఉంటాం చాలా మంది దర్శనం ఈ గతంలో మనకు కూడా అనిపిస్తుంది కదా మనకు కూడా అక్కడ కూర్చుంటే ఎంత కానీ మనం సాధారణంగా అగ్రస్థలంలో కూర్చులనేసి ప్రయాస్ పదం ఇక్కడ ఈ లోకంలో ప్రమోషన్స్ వద్దంటారు ప్రమోషన్ ప్రమోషన్స్ అదే ప్రమోషన్ ఎందుకు వద్దు అంటే సమస్యలు వద్దంటారు నేనైతే ప్రమోషన్ అంటే ఆ ప్రమోషన్ అంటే నేను దేవుడు సేవలు చేయలేనిచ్చి కాబట్టి నేను ప్రమోషన్ వద్ద ఎందుకంటే ఫుల్ డెడికేట్ చేయాలి లైఫ్ ఆ జాబ్స్ అలా డైరెక్టర్ పోస్ట్ ఇస్తానన్నారు కొంతకాలం కిందట ఆ డైరెక్టర్ పోస్ట్ ఎట్టు కొద్ది సాయంత్రం వాళ్ళు చూసుకోవాలా ఎటువంటి సమస్యలు తీసుకోవాలా కుర్చి కత్తుకొని కూర్చోవాల దాంట్లో హాలిడేస్ అంటుండవు ఏమంటుండవు కాబట్టి అటువంటి పనులు ఉన్నవాడు ఇంకా ఎక్కడమంటే అక్కడ ప్రేరకు పీలిస్తే పోలేము ఎక్కడ మనతో అక్కడ ఊర్లలో తిరగలేము అటువంటి ఆ జాబ్స్ కానీ అదంతా అది కూడా ఇంపార్టెంటే అది ఇంపార్టెంట్ కాదని చెప్పను ఎందుకంటే ఈ లోకంలో కూడా లీడర్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనలాంటి వాళ్ళు హైయర్ పొజిషన్స్ లేకపోతే అవినీతి ఎక్కువ ఉంటది ఈ లోకంలో ఎందుకు అవినీతి ఎక్కువ ఉందంటే క్రిస్టియన్స్ హైయర్ పొజిషన్స్ తీసుకోకపోవడమే అనేసి చెప్తున్నా నాకు తెలిసే కొన్ని కొంతమంది క్రిస్టియన్స్ హైయర్ పొజిషన్స్ తీసుకుని కూడా లంచం తీసుకుంటాను వాళ్ళ గురించి చెప్పడం ఏ చర్చ అని ఏ చర్చ అయితే నేనుంది నువ్వు లంచం తీసుకుంటున్నా ఒక దేవుని బిడమై ఉండి అంటే నీకు అవినీతి తినలేదు అన్నట్టు అంటే నువ్వు ఈ లోకానికి వెలుగాయి ఉన్నావు ఈ లోకానికి ఉపాయి ఉన్నావు అని చెప్పిన వాక్యం కూడా వాళ్ళు మర్చిపోయినాడు కదా కాబట్టి మత వార్త హైదవర్ ధ్యానం అనేది చాలా ముఖ్యమైనది బైబిల్లో ఏసు తన కొండ మీది ప్రసంగం అంటారు దీన్ని ద సర్మన్ ఆన్ ద మౌంట్ అంటారు ఇంగ్లీష్ లో నేను ఏమంటా డీటెయిల్డ్ గా మీకు అవి నేను చెప్పాలి ఈరోజు కానీ మీరు ఎన్నిసార్లు ధ్యానించినారు మనం కూడా కొన్నిసార్లు ధ్యానించినాము ఎప్పుడైనా అవకాశం వస్తే వచ్చిన మేంబడి వచ్చిన మనం ధ్యానిస్తాం కానీ ఈ యొక్క అధ్యాయం ధ్యానిస్తుంటే నాకు ఈ రోజు ఒక సీక్రెట్స్ బయట బయల్పరచబడ్డాయి ఆయన బయల్పరుస్తాడు ఎందుకంటే ద సీక్రెట్స్ ఆర్ హిస్ బిలవర్డ్ అనుంది ఆయన ప్రియులకే ఆయన సీక్రెట్స్ బయల్పర్స్తంది కీర్తన గ్రంథంలో ఉంది కానీ తెలుగు బైబుల్ అట్లా లేదు నేను చూసినప్పుడు ద సీక్రెట్స్ ఆర్ హిస్ బిలవర్డ్ అనుంది అంటే ఆయన ప్రియులకే ఆయన రహస్యాలు బయల్పరుస్తాడు ఎందుకు బయలుపరుస్తాడు చెప్పండి ఇప్పుడు నా నాలో కొన్ని రహస్యాలు ఉన్నాయి అనుకో నేను ఎవరితో ఒకరితో షేర్ చేసుకోవాలనుకుంటాను భార్యతో షేర్ చేసుకోవడమో లేక దోస్తులతో షేర్ చేసుకోవడమో ఎవరితో ఒకరితో షేర్ చేసుకుంటాం క్లోజ్ ఉన్న వాళ్ళతో అందరితో షేర్ చేసుకోం కదా ప్రభువు కూడా అంతే ఎన్నో మర్మాలున్నాయి బైబుల్లో ఎన్నో రహస్యాలున్నాయి ఎన్నో మర్మాలు మనకు ఉన్నాయి అక్కడ పర్ణవ రాజ్యంలో అవి ఎవరితో పంచుకోవాలా తన ప్రియులతోనే పంచుకుంటాడు ఆయన కాబట్టి నువ్వు ఆయనకి ప్రియుడుగా ఉండగలుగుతానే ప్రియురాలుగా ఉండగలుగుతాయి నీతోనై పంచుకుంటాడు నేను అట్లా ఉండడానికి ప్రయాసపడుతున్నా ఎందుకు ఆయనకి ప్రియుడుగా ఉండాలంటే ఏం జరుగుతుంది ఫస్ట్ వచనంలో ఏముంటో ఫస్ట్ చూపిస్తాను దాని తర్వాత ఫాస్ట్ గా చదువుతాను దాని తర్వాత ఒక నేను వాక్యం చూడండి మొదటి అధ్యాయంలో మొదటి వచనం మతది సువార్త ఐదవ అధ్యాయం మొదటి వచనం ఆయన ఆ జన చూచి కొండ ఎక్కి ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చేది ఇది మనం ఎన్నిసార్ చెందినాం కదా చూడండి ఇక్కడ మూడు అంశం ఫస్ట్ పాయింట్ ఏంటస ఆయన జనసమూహం చూస్తున్నాడు అంటే పాపులేషన్ అది మల్టీట్యూడ్ అంటారు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో మల్టీ అంటారు తెలుగులో గొప్ప జన సమూహం మనం ఎప్పుడు వాళ్ళ గురించే మాట్లాడతాం కదా మన సేవలో మన వాక్యాలలో ఈయన గొప్ప జన చూసి ఏం చేసిందట సెకండ్ టైం సెకండ్ పార్ట్ ఏది కొండకి కూర్చున్నాడు ఎందుకంటే ఒక కొండ మీద కూర్చుంటే అందరికి కనిపిస్తాడు కాబట్టి అది తర్వాత ఏమైంది ఆయన శిష్యులు ఆయన యుద్దకు వచ్చేది ఇప్పుడు చెప్పండి జన సమూహం ఎక్కడ ఉంది ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన శిష్యులు ఎక్కడికి వచ్చారు జన అంతా ఉన్నారు ఈయన కొండ ఎక్కి శిష్యులు ఎక్కడికి వచ్చారు ఆయన యుద్ధకు వచ్చారు అవ్వ ఎప్పుడు శిష్యులు ఎక్కడుంటారు ఆయన ఎద్దనే ఉంటారు గొప్ప జరువు ఇద్దనే ఇది ఇక్కడ ఉందే కాదు ప్రాణక రంగులు కూడా చూపించింది దేవుడు మనకి ఇప్పుడు చూడండి కొన్ని సీక్రెట్స్ ఆయన బయలుపరుస్తాడు మనకి ఈరోజు అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగేను ఇది ఇద్దరికి పోతుంది మెసేజ్ ఎవరికి పోతుంది జన సమూహానికి పోతుంది శిష్యులకు కూడా పోతుంది అది ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి ఎందుకు ఆయన దీని ఏమంటారు తెలుసా ఇంగ్లీష్ లో డబుల్ బ్యారల్డ్ ఇన్ఫర్మేషన్ అంటారు అంటే రెండు బుల్లెట్స్ పెడతారు శిష్య గన్ రెండు బుల్లెట్స్ ఉంటాయి ఒక బుల్లెట్ పెట్టేది వేరే ఉంటది రెండు బులెట్స్ పెట్టేది ఉంటారు రైఫిల్ కి రెండు ఉంటాయి పెట్టి కొడితే రెండు పోతే ఒకేసారి అది రెండు పోయి ఎవరికి తగడాలో అలాగే దగ్గుతాయి ఇది అటువంటి మెసేజ్ అన్నట్టు మా కొండ మీది ప్రసంగం గొప్ప జనానికి పోతుంది శిష్యులేక పోతుంది మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం శిష్యులు అనేవాళ్ళు లక్ష నాలుగు మందికి సాదృశ్యం ఎందుకంటే ఆయన ఎక్కడ కూర్చుంటే వీళ్ళు అక్కడ కూర్చోవాలా నీ బాధ్యత అది నువ్వు తీర్మానించుకోవాలి నువ్వు ఉద్యోగ ఉన్నా నువ్వు ఎక్కడ ఉన్నా గానీ నీ క్షణం నువ్వు ప్రభుత్వ పాటు నువ్వు చూడండి ఒకసారి ఎఫెస్ క్రీస్తునందు అత్యధికమైన తన కృప మ మహద్చు నిమిత్తమునందుక మందు కూర్చు చూడం పర్లోక మందు ఆయనతో కూడా మనలను కూర్చుండ పెట్టును పెట్టాను పెట్టాను అంటే ఆల్రెడీ కన్ఫర్మ్డ్ కదా కాబట్టి ఆయనతో పాటు ఎప్పుడు కూర్చుంటే వాలం మనం అని వాటికి అర్థం చేస్తుంది ఈ క్షణం కూడా మనం ఆయన చెందు ఉన్నాము గొప్ప జనం ఆయనకి దూరంగా ఉంటారు ఎప్పుడు ఎప్పుడొక చేసా పోయి చర్చి పోయి అటెండ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడం ఎంత వాళ్ళ లైఫ్ అంతా థర్టీ ఇయర్స్ కానీ ఫార్టీ వాళ్ళ లైఫ్ అంతా జస్టా సండే చర్చ్ పోతారు టూ అవర్స్ వర్షం చేసుకుంటారు ఇంటికి వచ్చి రొటీన్ లైఫ్ అనట్టు ఈ లోకంలో అంటారు ఆయనకి చాలా దూరంగా ఉంటారు వీళ్ళు ఇంగ్లీష్ లో కాంగ్రిగేషన్ కాంగ్రిగేషన్ అంటారు ఇంగ్లీష్ లో లేక సంఘస్థులు అంటాం తెలుగులో వాళ్ళు ఎప్పుడు దూరం ఉంటారు ప్రభుకి కానీ మన బాధ్యత ఏంటి వాళ్ళని దగ్గర చేయడం శిష్యుల పని ఏంటి అంటే ఈ దూరంగా ఉన్న వాళ్ళని ఆయనకి దగ్గర చేయడం మన పని ఆ సేవను నువ్వు చేయాలా చేస్తే నేను నీకు చూపిస్తాను ఆ సీక్రెట్ ఏంటో నువ్వు ఆ సేవ చేయకపోతే ఏమైతుంది ఆ సేవ చేస్తే నీకేమైతుందో ఇక్కడ ఉంది ఆ సీక్రెట్ చూడండి తర్వాత ఇప్పుడు ఏం జరిగింది ఆయన కొన్ని ఆత్మీయమైన సత్యాలు పర్లోకానికి సంబంధించిన జ్ఞానానికి సంబంధించిన విషయాలు పరలోక విషయాల గురించి చెప్పింది ఇక్కడ కొన్ని ఏమను అంటే మొదటిది ఆత్మ విషయమై దీనిలైన వారు దని పర్లోక రాజ్యము వారిదే దీన స్థితి మనము ఎంతో దీనులుగా జీవించడం చాలా ఇంపార్టెంట్ అనేది జ్ఞాపకం చేస్తుంది నువ్వు ఆత్మలో దీనత్వంలో ఉండాలా ఎప్పటికప్పటికి నీవు ఆ తగ్గింపు జీవితంలోనే జీవిస్తానల్లా ప్రతి క్షణం ఆత్మలో నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకునే నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నన్ను లేవనెక్కి నవ్వు నేను అది ఎప్పటికీ మర్చిపోలేదు నా లైఫ్ లో అది నువ్వు జ్ఞాపకం చేస్తుంది ప్రార్థనలో నువ్వు దీనత్వంలో ఎప్పుడు ఉండాలా ఇతరులతో సంభాషిస్తుంటే కూడా నీలో అటువంటి తగ్గింపు జీవితం ఉండాలా తర్వాత నాలుగవది నాలుగవ వచ్చిన దుఃఖపడు వారు ధనిలు వారు ఓదార్చబడతారు కాబట్టి ను పర్లోక రాజ్యంలో కోవాలంటే నువ్వు దీనమైన స్థితిలో ఉండాలా నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎంతో దీనుగా దీనురాలుగా జీవించడం నేర్చుకోవాలా అంటే బహుగా తగ్గించుకొని జీవించాలా ఇది ఏమైతుందంటే ఈ లోకము మనల్ని అక్కడ జీవించలేదు ఓడో భుజం కొట్టుకుంటా పోతుండే నీ దీనత్వం పోతుంది ఏమ్రా కన్ను కనిపిస్తలేమో అంటావు అయిపోయాయి నీ దీనత్వం నీ ఆత్మలో నుంచి నువ్వు వెళ్ళిపోతావు బయట ఉండడం వీలే ఏం చేయాలి చెప్పండి అప్పుడు కొట్టుకొని పోతే ఏం చేస్తావు కొండ చాలం తేడుకది ఏం చేస్తావు నువ్వు అర్థం గ్రహించుకోవాలా ఇది దుస్థిని కార్యం ఇది వీడు నాలోని దీనత్వాన్ని తొలగించడం కొరకు రూపకంగా వచ్చేడు మాఫ్ కరో మనమే అంటే వెళ్ళిపోతే మనమే అంటే మనం కూడా క్షమించి భయ అని చెప్పి అయిపోతుంది కదా కొట్టాలా రాదు అప్పుడు ఇంకా నువ్వు దీనంగా దిగిపోయినట్టు కాబట్టి అది పాయింట్ నాకు చూపిస్తున్నాడు పర్లో రాజము నీది కావాలంటే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ నీలో దీనత్వం ఉండాల ఉప్పొంగు కోపము ద్వేషాలు ఇవి కనిపించద్దు దశలో నువ్వు సాధువుగా కనిపించాల దాని తర్వాత దుఃఖపడు వారు వారు ఓదార్చబడదు ఇది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో నువ్వు దుఃఖపడుతున్నావు కరెక్టే మీ సొంత సమస్యల గురించి దుఃఖపడుతున్నావు కానీ ఇతరుల గురించి దుఃఖపడుతున్నవా గోపజన మాట్లాడుతున్నాడు మాటలు దుఃఖపడేవారు ధనిలు వారు ఓదార్చబడుతున్నారు దేని గురించి దుఃఖపడుతున్నావు ఈ లోకంలో సమస్యల గురించి దుఃఖపడుతున్నవా ఆత్మీయమైన విషయాల గురించి దుఃఖపడుతున్నవా నశించిపోతున్న ఆత్మల గురించి దుఃఖపడుతున్నవా అది పాయింట్ కాబట్టి మీ మీ దుఃఖ దుఃఖాన్ని సల్పేవాడైనా మీ దుఃఖానికి బదులు ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేసేవాడ నుంచి యశాగ్రంథంలో మనం చూస్తాం దుఃఖాన్ని తొలగించి ఉల్లాస వస్త్రాన్ని ధరిపజేస్తాడు ఉల్లాసం అంటే సంతోషం సంతోషం కూడా కాదు ఒక రకమైన ఆనందం ఎందుకంటే సంతోషమనే అనే కాన్సెప్ట్ లేదు బైబిల్లో నీకు ఎప్పుడు సంతోషం ఉండదు ఆ విషయం బాగా అర్థం తీసుకోండి ఎందుకంటే బైబిల్ అంతటా ఎక్కడ హ్యాపీనెస్ అనే కాన్సెప్ట్ నీకు లోకంలో హ్యాపీనెస్ ఉంటది అన్న విషయం ఎక్కడ బైబిల్లో ఎవరైనా చూపిస్తే మనం మార్చుకుంటాం బోధన ఉండదు ఎందుకంటే ఇవన్నీ దుర్దినములు శ్రవణ దినం లో దుఃఖాలకు సంబంధించింది బైబుల్ అంతటా దేవుని బిడ్డలు దుఃఖపడిన వాళ్లే గాని హ్యాపీగా ఎక్కడ చెప్పండి ఒక్కరు చూపియండి నాకు ఎవరన్నా కాని ఒక్కరనే హ్యాపీగా ఉన్నారా అన్ని హ్యాపీగా ఉంటారు దేవుని బిడ్డలు హ్యాపీగా ఉండలేరు ఎందుకంటే ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు కదా ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కానప్పుడు ఎట్లా ఉంటాం హ్యాపీగా ఉండలేము కానీ ప్రభునందు ఎప్పుడు మనకి ఆనందం ఉంటుంది నువ్వు ప్రభునందు ఆనందిస్తలేవంటే ఈ లోకంలో హ్యాపీగా ఉన్నట్టే అంటే ఈ లోకానికి అంకితమైన వాడే కాబట్టి నీకు దుఃఖం ఉండాలా దైవికమైన దుఃఖం నీకు ఉండాలా నశించిపోతున్న ఆత్మల గురించి దుఃఖం తర్వాత సాత్వికులు తని వారు భూలోకం ను స్వతంత్రించుకున్నారు సాత్వికం అంటే తను తాను తగ్గించుకున్నవాడు ప్రతిరోజు చనిపోయేవాడు సాత్వికులు అంటే పొదక తీరబెల జీవితం సాత్వికమైన జీవితం కాబట్టి బహుగా తగ్గించుకున్నవాడు ఎవరన్నా కొట్టినా తిట్టినా భరించే వాళ్ళని ఇన్నోసెంట్ అంటారు ఒక రీతిగా చెప్పాలంటే తర్వాత వీలే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు ఒక రోజు తర్వాత నీతి ఆకలి తప్పులు గల వారి ధనిలు వారు కాబట్టి మన సేవ జీవితం అంతా దీనికి సంబంధించింది నీతి మార్గంలో నడిపించడం మనం ఆసక్తితో ఆకలి కలిగిన వాళ్ళం కాబట్టి మనం ధన్యులం ఇటువంటి వాళ్ళే ధన్యులు అని కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా తృప్తిపరచబడతారు నీ సేవా జీవితానికి తగిన ప్రతిఫలం వస్తుంది కనికరం గల వారు ధనిలు వారు కనికరం పొందదురు కాబట్టి మనం ఇతర మీద కనికరం చూపిస్తే మన మీద ప్రభుత్వ కనికరం చూపిస్తారు అది పాయింట్ అంటే పర్ణవరాజానికి సంబంధించిన వాళ్ళందరూ ఇట్లుంటారు అని చెప్తుంది వాక్యం నువ్వు నిజంగా పర్ణవరాజం పోవాలంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఈ గుణగణాలు నీలో ఉండాలా తర్వాత ముఖ్యమైన చూడండి ఎనిమిదవ హృదయ శుద్ధి గల వారు ధనుయులు వారు దేవుని చూసేద్దరు ఇది నీకు చాలా పాయింట్ నువ్వు దేవుని చూడాలంటే నీ హృదయం శుద్ధి ఉండాలా సరే ఎట్లుంటది శుద్ధి చెప్పండి ఎట్లుంటే మనకు శుద్ధి ఏ మార్గం లేదు శుద్ధికి అది సబ్బు పెట్టి కానీ క్లీన్ చేసుకునేది కాదు కేవలం ఆయన వాక్యం చేతనే మనం శుద్ధీకరించబడతామని దావది రాజు అంటాడు కదా ఎక్కువ వాక్యం మనం ధ్యానించాలా ఆ సత్యాన్ని గ్రహించి నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేసే రోజు అని తీర్మానించుకోవాలా అప్పుడు నీకు హృదయం శుద్ధి అవుతా ఉంటుంది అది చెప్తాది నువ్వు ఇక్కడ తదిపోయినావు నువ్వు ఇక్కడ తదిపోయినావు ఇక్కడ చేసినావు సరి చేసుకోవాలా అది శుద్ధీకరణ అంటే కాబట్టి వా నీళ్ల చేత వాళ్ళు పాత నిబంధన కాలంలో శుద్ధీకరణ ఆచరణ పాటించే వాళ్ళు నీళ్లు చల్లుకునేట శుద్ధీకరణ ఆచారం కానీ వాక్యాన్ని నీళ్లు కాబట్టి మనము ఎంత శుద్ధీకరించబడతాం అంటే దేవుని వాక్యం ద్వారానే తర్వాత సమాధాన పరచవారు ధనిలు వారు దేవుని కుమారులు అనవడదు మీరు నిజంగా దేవుని కావాలంటే మీరు సమాధాన పరచ ఉండాలి పల్లెవరతం సంబంధించిన వాళ్ళు అట్లుంటారు ఎక్కడ కొట్లాటలున్నా మనం పోయి సమాధాన పరచాలి కొట్లాటలని ఎక్కువ చేయొద్దు ఎక్కడ కొట్టాలంటే అక్కడ సమాధాన పరచాలా అన్నిటిని స్థలాలు అన్నిటిని భరించాలా సమాధాన పరిస్థితి ఉండాలా ఒకరి సైడ్ తీసుకోవద్దు ఇద్దరు ఇంపార్టెంట్ మనకి అట్లా ఆలోచించాలా ఒకరిసారి తీసుకుంటే మీరు సమాధానం చేయలేరు కదా చేయలేదు అసాధ్యం వాడు విడిపోతారు రిటర్న్ కాబట్టి మనము ప్రతి దశలో ప్రతి స్థలంలో సమాధాన పరిచే ఉండాలి ఎందుకంటే మనమే ధన్యులం అట్టాటివ్వడం మనం దేవుడికి కుమార్తన తర్వాత నీతి నిమితము హింసింపబడేవారు ధనిలు పర్లోక రాజ్యం వారిదే మనం ఎంత హింస అనుభవిస్తే లోకంలో అంతగా పర్లోకరాజ్యం మనకు సంబంధించింది దేని నిమిత్తం హింసిం చూడండి దేని నిమిత్తం హింస అనుభవిస్తాయి లోకంలో నీ కుటుంబంలోస్తున్నావు నీ పక్కింటితో హింస అనుభవిస్తున్నావు అవి పనికిరాని హింస అని వాక్యం చెప్తుంది మనం నీ శరణంలో నీ రోగంలో నువ్వు బాధను అనుభవిస్తున్నావు అవి వేస్ట్ ఒకరోజు శరీరాన్ని విడిచిపెట్టినాక అవి బాధలు పోతాయి కానీ అసలైన వేదన అసలు అసలైన హింస ఏంటంటే నీతి కొరకు అంటే నీతి అంటే రక్షణ మార్గం ఆయన ఒకటే నీతి మంతుడు ఆయన చూపించిన మార్గమే నీతి మార్గం ఆ మార్గం కొరకు హింస పొందిన వారికో నీకు అప్పుడు పర్వరాశం ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ క్యారెక్టరిస్టిక్స్ నీకు ఉండాల తర్వాత నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధములు చెట్ల మాటలు ఎలా పలుకునప్పుడు మీరు ధనిలు ఆయన నిమిత్తము పొందుతున్నాం నువ్వు ఈ లోకంలో పకి కొట్లాడు ఏదైతే కొట్లాడుకొని వాళ్ళు చెడమడం జరుగుతుంటే వాళ్ళు హింసిస్తుంటే అవి వేస్ట్ పరిగ్న ఆయన నిమిత్తం ఏసు ప్రభు నిమిత్తం నిన్ను ఎవడు తిట్టినా కొట్టినా ఎవడు హింస అది మీకు ప్రాఫిట్ అది మీకు లాభం అని ఇక్కడ వాక్యం చెప్తుంది కాబట్టి మీరు ధనిలు సంతోషించి ఆనందించడం పన్నకు అందు మీ ఫలము అధిక మగును ఇది సీక్రెట్ పన్న వర్షం పరలోకంలో మనకి ఫలం ఉంటుందంట అంటే రివార్డ్ అంట ఇంగ్లీష్ లో ఫలం అధికమవుతుందంట అంటే కొందరికి తక్కువ ఉంటదన్నట్టే కదా మీది అధికమవుతుంది అంటే నువ్వు దాన్ని జమ చేసుకుంటున్నావు అధికమంటే ఏం చెప్పండి ఇంక్రీజ్ ఇంగ్లీష్ లో అది ఇంక్రీజ్ అవుతా రోజుకి రోజుకి ఎట్లా ఈ ఈ శ్రమలుగుండా నువ్వు పోతే కాబట్టి నీతి నిమిత్తము మీరు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబ్బాం ఆడగా అబద్ధముగా చెడ్డ మాటలు అట్లా పలుకునప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి పర్లవక మందు మీ ఫలము అధికమగును ఇలాగిన వారు మీకు పూర్వ మందు ప్రవర్తన కూడా హింసించి అంటే పర్లవ రచనలో ప్రవర్తనలుంటారు ఆయన సన్నిహితంగా అనేది ఇక్కడ సీక్రెట్ చెప్తున్నారు దేవుడు ఇప్పుడు తర్వాత అధికం చేసుకోవాలి నువ్వు ఈ లోకంలో ఎంత పనులు చేసుకో ఎంత సంపాదించుకో ఎన్న ఉద్యోగాలు చేసుకో ఎన్న పెద్ద చదువు చదువుకో ఎంత ఆసక్తి సంపాదించుకున్నా పర్లోకరులో నీ ఫలం అధికంగా ఎందుకంటే నువ్వు ఇక్కడ అధికం ఇక్కడ అక్కడ రెండు ప్లేసులు అధికం చేసుకోలేదు అవ్వడు ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా అంటే అవ్వ కావాలా బొవ మన భాష చెప్పాలంటే ఏదైనా ఒకటే కావాలా ఈ లోకంలోనే మీరు అధికం కావాలా ఆ లోకంలోనే మీరు అధికం కావాలా క్రైస్తవులు ఈ లోకంలో అధికం అవుతున్నారు అంటే ఫుల్ సంపాదించుకుంటున్నారు ప్రాపర్టీస్ ఆస్తులు అంతస్తులు ధనం కానీ మనం మన ఫలాన్ని అధికం చేసుకోవాలి అక్కడ పరలోకంలో అది సీక్రెట్ గా ఈరోజు మీరు నేర్చుకోవాలి ఎట్లా చేయాలండి ఇక్కడ ఉన్నాయి పాయింట్స్ ఇప్పుడు పదమూడవ శంలో అట్లా చేయాలంటే మీరు ఏం చేయాలి మీరు లోకంలో ఉప్పై ఉన్నారు ఉప్పు నిసారం అయితే అది దేని వలన అది బయట పడవేబడి మనుషుల చేత త్రొక్కబడ్డకే కానీ దేనికి పనికిరాదు కాబట్టి మనం ఈ లోకానికి ఉప్పు లాగున్నాం ఉప్పు అనేది చాలా ముఖ్యమైంది ఉప్పు దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు ఉప్పు అనేది ప్రిజర్వేటివ్ అది ఒక రకంగా ప్రిజర్వ్ చేస్తుంది చెడిపోకుండా కాపాడేది అది యాంటిసెప్టిక్ మందులాగా పనిచేస్తుంది ఆహారంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది కాబట్టి మనము ఈ లోకానికి ఉప్పు లాగా మనము ప్రివెంట్ చేయాలా అపవిత్రత నుంచి ఈ లోకాన్ని కాపాడుకుంటూ రావాలా అపవిత్ర నుంచి మనం దూరపడాలా ఈ లోకంలో ఉన్న అపవిత్రాన్ని తరిమివేయాలని అనమాట ఉప్పు మీరు లోకంలో వెలుగై ఉన్నారు కొండ మీద ఉండి పట్టణం మరగై ఉండలేరదు మీరు లోకానికి వెలుగైన ఎందుకంటే మనం కాబట్టి మనము ఈ లోకానికి వెలుగులా ఉండాలా చీకట్లాగా ఉండద్దు కాబట్టి మనము ఆయనని వెలిగిస్తా ఈ లోకంలో అనేకులకు అనికలు చూపిస్తారు తర్వాత మనుషులు దీపము వెలిగించి కొంచెం పెట్టరు కానీ ఇది అది ఇంట నుండి వారికి అందరికి వెలుగు ఇచ్చిటకై దీపస్థంభం మీదనే పెట్టదురు కాబట్టి మనము ఎట్లుండాలంటే వెలుగు ఈ లోకంలో అందరికి కనిపించే వెలుగులాగా ఉండాలంట మనం తర్వాత పదరో మనుషులు మీ సక్రియలను చూచి పరులకు వంద తండ్రిని మహింపర్చినట్లు వారి మీ వెలుగు ప్రకాశింపడి మీ వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తా తెలుసా నువ్వు మంచి పనులు చేస్తేనే అని వాక్యం కాబట్టి ఏస్రో వెలుగు నీ ద్వారా ఈ లోకాల ప్రకాశించాలంటే నువ్వు మంచి క్రియలు చేయాలి మంచి క్రియలు ఏం చెప్పండి రక్షణ నడిపించాలా కష్టాలన్న వాడిని ఆదుకోవాలా అవసర దశలు ఆదుకోవాలా దుఃఖంలో చేయుతనివ్వాలా శ్రమలన్న వాడిని చేతిని పట్ల నడిపించాలా ఇవన్నీ మనం తెలుసు చేసిన వాటిని దర్శించాలా బీదల పట్ల కనికరం చూపించాలా ఆరాధనని ఆదరించాలా విధనాల పట్ల కనికరం చూపించాలా ఇవన్నీ మనం చూస్తాం ఇవన్నీ వాక్యాలు ఎన్నో కాలం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రవర్తన కాలం నుంచి దేవుడు మనం చూపించు అవి సక్రియ అందుకంటే ముఖ్యమైనది ఒక పాపి నడిపించడం అంతకంటే మించిన సత్క్రియ అనేసి మనము బీదల పంట కనికరం చూపించమా చూపించాలా అన్ని విషయాలలో బ్యాలన్స్ ఉండాలా కాంప్రమైజ్ కావద్దు అనేది చెప్తుంది ఇక్కడ వాక్యం అన్ని క్రియలు మనము మనం వెలుగుని ప్రకాశింపాలా ఈ లోకంలో తర్వాత ఇప్పుడు నేను వాక్యాన్ని ముగిస్తున్నా ఇది సీక్రెట్ ధర్మశాస్త్రము నైనను ప్రవక్తల వసనం కొట్టివేయ వచ్చింది అని తలంచవద్దు నెరవేర్చకే గాని కొట్టివేయటానికి నేను రాలేదు ఆయన వాక్యాని నెరవేర్చడానికి వచ్చినని చెప్తున్నాడు తర్వాత ఆకాశం ను గతిపోయిన ధర్మశాస్త్రం అంత నెరవేరు వరకు దాని నుండి ఒక్క ఒక సున్నైనను తప్పిపోదని నిజంగా మీతో చెప్పుతున్నాను అంటే బైబిల్లో ఉన్న ప్రతి ప్రవచనాలు ప్రతి వాక్యాలు నెరవేరే వరకు ఈ లోకం గతించదు అదొక సీక్రెట్ తర్వాత ముఖ్యమైన సీక్రెట్స్ ఎప్పుడు చూపిస్తాను కాబట్టి ఈ ఆగ్లలో మిగుల అల్పమైన ఒకదాని నైను పంతొమ్మిదవ వచనము ఇంటికి బాగా ధ్యానించండి ఇంకా ఈ వారమంతా ధ్యానించండి నైన్టీన్త్ వర్స్ కాబట్టి ఈ ఆగ్లలో అంటే ఇప్పటి వరకు మీరు ధ్యానించిన వాక్యాలలో ఐదవ అధ్యాయము మొదటి వచనం నుంచి ఎయిటీన్ వచనాల వరకు ధ్యానించిన వాటిల గురించి చెప్తున్నాడు కాబట్టి ఈ ఆగలలో మిగుల అల్పమైన ఒక్కదాని నైను మీరు అంటే ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టినా గాని మొదటి వచ్చిన నుంచి పద్దెనిమిది వర్షాలలో ఎన్నో వాక్యాలు చెప్పిండు కొన్ని కొన్ని చాలా ముఖ్యమైనవి కొన్ని అంతగా ముఖ్యం కానివి కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి కావచ్చు కానీ చిన్న వాటిని కూడా మీరు విడిచిపెట్టినా ఆ పద్దెనిమిది వర్షాలలో ఉన్న ముఖ్యమైన వాటిని కాని ముఖ్యమైనవి కాని వాటిని కాని మీరు విడిచిపెట్టినా ఏమైతే చూడండి అల్పమైనది ఇంపార్టెంట్ కానిది అని అర్థం చాలా తక్కువైనది కాబట్టి ఈలలో మిగుల అల్పమైన ఒక్కదాని నేను మీరీ అంటే ఫాలో కాకుండా మనుషులకు అలాగ నా చేయ అంటే మీరు పాటించుకునే అవసరం లేదు మీరు పాటించిన అవసరం లేదు మీరు ఇంతగా నీతి అవసరం లేదు అని చెప్పే బోధకులు ఉన్నారు ఇవన్నీ పాటించిన అవసరం లేదు అని చెప్పే బోధకులు చాలా మంది పేరు జరిగారు అటువంటి వాళ్ళ గురించి ఇప్పుడు చెప్తున్నారు చూడండి శిష్యులైన మీరు నా పక్కన కూర్చారు మంచిదే ఇప్పుడు వినండి ఈ ఆగిలలో మిగులు అల్పమైన ఒకదాని నన్ను మీరు మనుషులకు అలాగనే చేయ బోధించి వాడు వాడు పర్ణగ రాజల్లో మిగుల అల్పుడనబడును అంటే పర్ణవ రాజల్లో చాలా తక్కువ పోస్ట్ ఉంటుంది అంటే పర్ణగ రాజల్లో పోస్ట్ ఇక్కడ ఇప్పుడు విన్న వాక్యాలలో ఒక్కటైన గాని మీరు ఇగ్నోర్ చేస్తే లేక వాటి గురించి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మీరు ప్రకటించే వాటిల్లో వాటికి ప్రాధాన్యత ఇవ్వకపోతే మీ పొజిషన్ పర్లవరాజ్యంలో కిందికి పడిపోతుంది ఇప్పుడు అయితే వాటిని గైకొని అంటే వీటన్నిటిని నువ్వు ప్రాక్టీస్ చేసి నీ లైఫ్ లో బోధించి అంటే గైకొనడం ఒకటి బోధించడం ఒకటి నువ్వు వాటిని అమలు పరచుకోలే లైఫ్ లో తర్వాత అనుబం తో వాటిని ప్రకటించాల అయితే వాటిని గైకొని బోధించి వాడెవడో వాడు పర్లోగ రాజ్యంలో గొప్పవాడు అనబడును అది వాక్యం దా పరో రజంలో గొప్ప వాళ్ళు ఉంటారా లేదా ఆయనే అంటున్నాడు ఏసుకోవాలి తన నోటి ధర మాట్లాడతాడు పర్వ ఉంటారు ఈ లోకంలో నువ్వు అల్పుడు అక్కడ గొప్పవాడి అవుతావు ఈ లోకంలో గొప్పవాడి అయితే అక్కడ ఆటోమేటిక్ గా అల్పుడు అందుకే అవ్వ బువ రెండు కాదు ఏదైనా ఒకటి డిసైడ్ చేసుకోవాలా నీకు బువ కావాలా అవ కావాలా లేక అవ్వ కావాలా బువ్వ కావాలా తీర్మానించుకోవాలి నేను ఐటీ వాళ్ళ మీద యూహో వాణ్ణి సేవించడమని యోహోత్సవా తీర్మానించుకున్నాడు మనం కూడా తీర్మానించుకోవాలి క్షణం మార్చేలాగా అలసిపోకండి ఇప్పటికి అలుసుకున్నాడు నేను చాలాసార్లు దానికి పోయే కొంపని తల మీద వేసుకుంటే సమస్యలు వస్తాయి అప్పుడేమవుతుంది మీ ప్రార్థన జీవితం సన్నగిలుతుంది మీ విశ్వాసం సన్నగిలుతుంది మీరు కూడా ఇవన్నీ మర్చిపోతారు మీరు ఈ ప్రాక్టీస్ చేయలే నేను చెయ్యలేరు కూడా ఈ లోకంలో సమస్యలు తీర్పితే ప్రాక్టీస్ చేయలేదు కోపము ద్వేషము అన్నీ వస్తాయి గణితులు రాష్ట్ర పత్రిక ఆ ఆత్మ ఫలాలు ఏవి కనిపించవు మన లైఫ్ లో అవి కనిపించకపోతే ఫలోజం పోలేం గ్యారంటీగా కాబట్టి మనం తీర్మానించుకోవాలి ఈ రోజు నుంచి వీటిని అమలు పరచడానికి ఎక్కివే నేను ఇది నిజంగా ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి వాక్యాన్ని ఆయన చెప్పిన వాక్యాన్ని ఈ वचान एकड़ प्राटिस पेपर दी चाप्टर फोर् मूडवचन मूडवचन विषय परशी मैं ना पीशी कुछ चादे से ओके वर्स प्राक्टिस प्राक्टिस మో కాలం ఏంటంటే ప్రవ్వ నేను ఇవి ఏమి ప్రాక్టీస్ చేయలే ఈ ఎయిటీన్ టాప్ ఎయిటీన్ వర్సెస్ లో ఇన్ని ప్రాక్టీస్ చేయలేదు ప్రవ్వా దాన్ని క్షమించి ఈ రోజు నుంచి నేను ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నా నాకు సహాయపడు నాకు ఆశ ఉంది ప్రాక్టీస్ చేయాలని నాకు సాయపడు ప్రవ్వా అంత అర్థం చేస్తాను చేస్తేనే ఖచ్చితంగా సహాయపడుతుంది ఎందుకంటే నమ్మదైన కాబట్టి అటువంటి విశ్వాసంలో మనం పోవాలా మీదట ఇవి మనం పాటించాలా ఇవన్నీ మనం ప్రకటించాలా పాటించకుండా ప్రకటించలేం ప్రకటించకుండా ప్రకటించేవాడు పాటించకపోతే వాడు వేసినారు అప్పుడు ప్రభు నాకు మనం అట్లా ఉండచ్చు కాబట్టి పాటించాం ప్రకటిస్తాం అటువంటి పాటించే బిడ్డలుగా అటువంటి ప్రకటించే బిడ్డలుగా ప్రభు మనల్ని తయారు చేయాలని మనం ప్రార్థిస్తాం చేసుకోవాలి దేవాలయాలైన కొండొమ్మిది ప్రసంగంలో ఎన్నో ఆత్మీయమైన సత్యాలు మాకు చూపించినారు క్లుప్తంగా గేనించిన కానీ ధీర్ఘరించిన ఆసక్తి మాకుంది మీరే చూపించారు వాటిని ఒకరోజు కానీ మీరు కొన్ని విషయాలు మాత్రం మాట్లాడినారు ఈరోజు మీరు కొండ మీద కూర్చున్నారు క్రింద గొప్పజనం కూర్చున్నారు మీ చెంత ఆ దర్శనం ఇప్పుడు మేము చూస్తున్నాం ఎందుకంటే మేము మీతో పాటు అక్కడ ఉన్నాం ఎఫ్ఎల్ రాష్ట్రపతి చూసినాం మేము వాక్యం పరిలోకంలో మీ చెంత మమ్మల్ని కూర్చుంటే పెట్టుకున్నారని ఆయన ఎంతో వదనాలు ఎంతో కృతజ్ఞతలు ఈ వాక్యాలన్నింటిలో ఏది కూడా మేము అల్పమైన దాన్ని కూడా పాటించిన బోధించాం ప్రతి చిన్నది ఇంపార్టెంట్ అనే బోధిస్తాం ఎందుకంటే ప్రతి చిన్న వాక్యం కూడా మాకు ఇంపార్టెంటే ప్రభా అది పెద్దదే చిన్న మేము విశ్వాసం లేకపోతే పెద్ద ఉండలేం ప్రభా వాటివి గ్రహించి ప్రభావ పర్లక రాజ్యంలో మా యొక్క ఫలాన్ని మేము అధికం చేసుకోవాలా ప్రభా అవన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి ఒకరోజు పర్లోవరాజ్యం పోయినాక మనుషులకి ఫలము అధికంగాకపోతే లైఫ్ అంతా వేస్ట్ అయిపోయినట్లే ఈ లోకంలో పడిన ప్రయాసమంతా వృధా అయిపోయినట్లే ఈ సత్యాన్ని మేము గ్రహిస్తున్నాం ఈ రోజు ఇంకా అధికం చేసుకోవాలి పర్లక రాజ్యంలో మా ఫలాన్ని అందు మేము ప్రయాసపడుతున్నాం కానీ ప్రభా అన్నికంటే ముఖ్యం నశించిపోతున్న ఆత్మల గురించే మాకు మైండ్ ఉపజనం అందరు తండ్రి మీకెంతో ఎంతో ఉన్నారు మేము సన్నిహితం ఉంటే సరిపోతుంది వాళ్ళు కూడా మీ సన్నిహితకి రావాలా మీతో సన్నిహితంగా ఉండాలా అటువంటి ప్రయాసంలో మేము ఈ వాక్యాన్ని మేము పాటిస్తున్నాం ప్రకటిస్తున్నాం ప్రకటించే బిడ్డలుగా తయారు చేసి మీ రాగవరుసుకోమని ప్రార్థిస్తున్నాం మనోజీ సిస్టి తాకండి బలహీనమైన ఆత్మలను వేసిన పాత్రలో బంధిస్తున్నాం You of weakness, I మీ కృపల జం తీసుకొని ప్రాక్టీస్ చేసే ప్రతిఫలండి కృపల జ్ఞాపకం తీసుకోండి ఆశ్రయించి వాళ్ళ సేవలను ఆశ్రయించండి జీవితాలు స్థిరపరచండి రావాల్సిన మేలు మీ రాటర్ మార్కులు అందరినీ సిద్ధపరచుకోండి మీ గృహం చెట్టు తండ్రి కంచండి ప్రతి ప్రార్థనకి విజయం అనుగ్రహించమని ఏసు క్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి అపవాదిక నాశనం మన పరమైన యేసు క్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదకాలం తొడైన